ప్రార్థం చేస్తాం పరిశుద్ధు రఘుదేవాదనాలైనా సర్వోనతుడా సమస్త సృష్టికి మూలకారకుడా ఆది సంబూతు రఘుదేవ మీకే వదనాలనైనా ప్రవ్వా దినమంతం మీ యొక్క సాంఛ్యత నడిపించి ఓ ప్రవ్వా సురక్షితంగా మీ యొక్క సన్నిధిమల్ని చేర్చినందుకు మీకెంతో వదనాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము తిరిగి వచ్చినాం ప్రవ్వా మాట్లాడండి మా హృదయ గమనించండి ప్రవ్వా మీకు ఏది కూడా మరుగు చేయబడలేదు నైనా సమస్తం తేటగా మీకు కనిపిస్తుంది ప్రవ్వా మాలో ఇంకా ఏమైనా ప్రవ్వా ఆయాసకరమైన విషయాలుంటే వాటిని చూపించండి తండ్రి పరలోకానికి మీకు నువ్వు విరుద్ధంగా మేము ఇంకేమైనా జీవిస్తుంటే మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వాటిని మేము ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికరం పొందాలనైనా మీ కృపలో మేమందరం జీవించాలా ప్రవ్వా మీ యొక్క స్వరం వినాలా తండ్రి మీ స్వరం వినకపోతే మేము చచ్చిన వాళ్ళమే ప్రవ్వా మీ యొక్క వాక్యమే మమ్మల్ని బ్రతికింపజేస్తుంది తండ్రి కాబట్టి మీ యొక్క వాక్యానికి మేము ప్రార్థన తెచ్చిలాగిన సేయపడండి మా యొక్క ప్రార్థనకి మీరు జవాబు తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ కొన్ని నెలల నుండి చిన్న ప్రవర్తనకు సంబంధించిన ప్రవచనాలు మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయకులుగా ఉండి వాటి అన్నింటినీ మాకు విశదీకరిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ఎన్నడూ వినని విధంగా మీరు మాకు వాటిని బయల్పరుస్తున్నారు ఎన్నడూ గ్రహింపని రీతిగా అటువంటి గ్రహించే శక్తిని మీరు మాకు అనుగ్రహించినారు ప్రవ్వ ఇవి ఎందు నిమిత్తం మీరు మాకు అనుగ్రహించినరూ అవి మేం గ్రహించాలా కేవలం వీటిని వినేసి ధ్యానించి ఇంటికి పోయేది కాదు ప్రవ్వాటిని మేము అనేక ప్రకటించాలా అందు నిమిత్తమే మీరు మాకు వీటిని బయలుపరుస్తున్నారు ఎవరు వీటిని ధ్యానిస్తలేరు ఈ రోజు ప్రపంచంలో ఐశ్వర్యానికి సంబంధించిన బోధ విజృంభించి విస్తరించి సంఘంలో తాండవం మాడుతుంది యాజకులు ధన వ్యామోహంతో నిండున్నారు ప్రభా ఈ యుగ దేవత వారికి గుడితనం కల్పించింది ఈ లోకాన్ని సంపాదించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభా వాళ్ళ ప్రయాసం అంతా దానికి సంబంధించిందే పెద్ద పెద్ద సంఘాలు కట్టాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలా అన్న ఆసక్తి వాళ్ళకుంది కాని అసలైన మందిరము పరిశుద్ధుల సహవాసము అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు అది మీరు మాకు బయలుపరచున్నారు ప్రభా మనుషుల హస్తాల చేత నిర్మించబడిన ప్రతి మందిరము ను మీరు పడవేస్తానారు రాతి మీద రాయి ఉండదని మీరు హెచ్చరించినారు ప్రవ్వ అయినా గానీ ప్రవ్వా ప్రపంచమంతటా సేవ జీవితంలో అనేకులు ఆ సత్యాన్ని తృణీకరిస్తున్నారు కానీ మీరు మాకు చూపించినారు ప్రవ్వా మేము అటువంటి ప్రయాసంలో వ్యర్థంగా పోరాడకుండా ప్రవ్వా మీ యొక్క రాజ్యాన్ని మొదట వెతికి అనేకులకు ఆ యొక్క సత్యాలు చూపించాలా ప్రవ్వా అందు నిమిత్తమై మీరు మమ్మల్ని అభిషేకించినారు అందు నిమిత్తమై మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి నేను మేం వెనుకంచి వేయకుండా ధైర్యంగా వీటిని అనేకులకు మేము ప్రకటించాలా అనేక ప్రాంతాలను వీటిని మేము తీసుకుని వెళ్లాలా మా శరీరాలు బలహీనంగా ఉన్నాయి ప్రవ్వా మా ఆత్మ సిద్దంగానే ఉంది నాయన కానీ బలం అనుగ్రహించే మీరే ప్రవ్వా ఎందుకంటే మీరే బలవంతులు ఈ లోకంలో సమస్త సృష్టిలో మీరే బలవంతులు బలవంతుడవు దేవుడ ప్రవ్వ మీరు మీరే నిత్యుడగు తండ్రి కాబట్టి మమలి చేతులు పట్టుకొని నడిపించండి మిమ్మల్ని మహిమపరచులాగిన ఈ యొక్క వాక్యాలు మేము అనేక ప్రాంతాల్లో ప్రకటించలాగిన సహాయపడండి ఆటంకపరచు ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్ర శక్తులను ఏసు పరిశుద్ధ నామం పాతలంలో బంధించండి బ్రవ్వ మీరే మహిం పొంది మీరు ఆకవర్ మమ్మల్ని సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రియ ఈరోజు పంతొమ్మిదవ తారీఖు మే రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఆశ్చర్యకరంగా హగ్గై గ్రంథం అంతా బబులోనులో ఇసల్ పైలు బానిసలాగా కొనిపోబడినాక అందులో నుంచి కొంతమంది బయటికి వచ్చి దేవుని మందిరాన్ని కడదామని తీర్మానించుకున్న వారికి సాదృష్టంగా కాబట్టి బబులో నుంచి మనం బయటికి రావాలా నువ్వు దేవుని మందిరాన్ని కట్టాలా అంటే బబుల నుంచి నువ్వు బయటికి రావాలా అది ఆత్మీయ సత్యం మనం గత ఐదు వారాల నుంచి నేర్చుకుంటున్నాం ఇది ఆరో భాగం ఈ రోజుకి రెండు అధ్యాయులు ఉన్నాయి మనము ఆరో భాగం వరకు వచ్చిన అంటే దేవుడు ఏం విషయాలని మాట్లాడాలనుకుంటుండో దాని కొరకు మనం కనిపెట్టుకోవాలా దాన్ని హత్తుకోవాలా దాని ప్రకారం మనం జీవించాలా కాబట్టి హగ్గై మొదటి భాగాన్ని క్లుప్తంగా ఈరోజు మనం చూసుకుని రెండవ భాగానికి మనం రెండవ అధ్యాయానికి మనం వెళ్లిపోతున్నాం మొదటి అధ్యాయంలో రాజైన దర్యావేశ కాలంలో హగ్గై ప్రవచించిండు అన్న విషయాలు రాయబడ్డాయి కాబట్టి హగ్గై అంటే ఒక పండగ అని అర్థం అని మనం జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా చూసుకున్నాం కాలం క్రిందట కానీ హగ్గై అంటే పండగ బాధితులు ఒక పండగ బాధితులు అని కూడా అర్థం కాబట్టి పండగ బాధితులు అంటే మతపరమైన జీవితంలో జీవించేవారు అని కూడా అర్థం కాబట్టి మతపరమైన జీవితము నిన్ను బాధితులుగా తయారు చేస్తుంది లేక వరద బాధితులు అంటే మీకు అర్థమైతది వరద బాధితులన్నా అర్థికవేక్ బాధితుల అర్థమవుతుంది కదా అంటే పండగ బాధితులు అంటే పండగ సంతోషకరమైంది కదా మీరు అనొచ్చు కానీ పండగ తర్వాత వచ్చేదే బాధకరమైన అనుభవం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ లోకాన్ని మనము ఆచరించకూడదు ఇది పండగ సాదృశ్యం ఈ లోకంలో ఇతరుల వల్లే అనిల వల్లే అన్య ఆచారాలని అభ్యసింపకుడి అని ఇరిమియా గ్రంథాలు మనం ఎన్నిసార్లు చూసినాం మనం ఆచరించద్దు అన్ని జల ఆచారాలు ఎట్టి పరిస్థితి ఆచరించద్దు ఎందుకంటే మనం దాని నుంచి బయటకు వచ్చేవాళ్ళం తిరిగి బబ్బులోని కూడా బబులో అంతా గలిబిలికి సంబంధించింది కాబట్టి గలిబిలి నుంచి వచ్చి నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ వారమని అని హెబుల్ రాష్ట్ర పత్రిక చూస్తాం మనం ఎన్నిసార్లు నిర్మలమైన ఉదకం అంటే నిర్మలం ఇప్పుడు ఉదకం అంటే నీళ్లు ఆ చిన్న చెరువులో నీళ్లు ఉంటాయి నిర్మలంగా ఉంటాయి అంటే షేక్ కావు దాంట్లో ఒక రాయేస్తే మొత్తం ఇట షేక్ అయిపోతాయి కానీ షేక్ కాని వాక్యం అంటే స్థిరమైన వాక్యం అది నిర్మలమైన వాక్యం ఉదకం అంటే నీరు నిర్మలమైన వాక్యం చేత స్నానం చేయబడ్డ వాళ్ళం మనం కాబట్టి మనం ఇంకా చలించం ఇంకా మనకి ఇంకా అన్న డౌట్స్ అంటూ ఉండవన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కసారి నువ్వు ఆ గలిబిలి నుంచి బయటకు వచ్చినాక నిర్మలమైన ఉదకంలో నువ్వు స్నానం చేయబడ్డవాడు నీకు ఇంకా గలిబిలి లేకపోతే నువ్వు అనేక ప్రాంతాల్లో పరిగెత్తే అక్కడ వాక్యం ఇక్కడ వాక్యం అక్కడ వాక్యం ఇక్కడ వాక్యం అది గలిబిలికి సాదృశ్యం వాక్యం ఇక్కడ ఒకటే ఉంది కానీ దాన్ని వాళ్ళ స్వార్థం కొరకు ప్రకటించడం గలిబిలికి సాదృశ్యం ఎవడు ఇష్టం చొప్పున వాడు వెళ్ళేది వెళ్ళి అన్న వాక్యం మెనిసల తెలిసిన ఇక్కడ కానీ ఒకడు అనుకుంటాడు ప్రవర్తన తన తలంపులో అన్ని సరైనవి కానీ అది తుదకు మరణానికి నడిపిస్తుంది అన్న వాక్యం మనం చూసినాం ఈ రోజులలో మనుషులంతా దాన్ని ఆ రీతిగా సమర్థించుకుంటున్నారు కానీ తుదకు అది మరణానికి నడిపిస్తుంది విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి హగ్గయ్య అంటే పండగ బాధితులు లేక బాధితుడు అని పండగను ఆచరించే వాళ్ళు శ్రమల పాలవుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది మనము ఎక్కడ చూడము ఏ మతక్రైస్తవ జీవితంలో బోధనలో చూడము ఎక్కడ సిడీస్ కూడా చూడము అది ప్రభువే మనకి బయల్పరుస్తున్నాడు అందుకు మనము దానికి సాక్షులం ఇది ప్రభువే బయల్పరుస్తున్నసి నువ్వు సాక్ష్యం ఇవ్వాలా నేను సాక్ష్యం ఇస్తున్నాను ఎందుకంటే ఇది నాకు ప్రభు చూపించండి అనేసి నాకు ఈ లోకం చూపించలే ఎందుకంటే పేతుర్ పేతుర్ యోహాన్లేనా ప్రభు పేతురు అందరు ఏమనుకుంటున్నారు నా గురించి అప్పుడు పేదనట్టుడు కొందరు నిన్ను ఏలి అనుకుంటున్నారు కొందరు బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని తిరిగి పుట్టిండు అనుకుంటున్నారు అని అనుకుంటున్నారు ప్రభు అంటే మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు పేతురు అంటే పేదడు నువ్వు సర్వనతుని కుమారుడవు నువ్వు దేవుని కుమారుడవు దేవుని కుమారుడు క్రీస్తువు అన్నప్పుడు అప్పుడేమంటు ప్రభు పేతురు రక్త మాంసంలో నీకు ఇది అంతే కదా నీకు బయల్పరచబడింది తండ్రి ద్వారానే కాబట్టి రక్త మాంసంలు ఎప్పుడు బయల్పరచవు అంటే ఈ లోకం రక్త ఈ లోకానికి సంబంధించింది ఈ లోకము ఎప్పుడు ఈ సత్యాలు బయల్పరచరు నువ్వు ఎక్కడన్నా పరిగెత్తు ఇక్కడ బాగుంది మర్మం తగువ గొడిన బూదాన్ని బోధాని రకరకాల ప్రాంతాల్లో మీరు అక్కడ పోయినాక అంతా ఎందుకంటే అది అంతా రక్త సాదృశ్యం కాబట్టి రక్త మాంసం లో పర్లోకరాజాన్ని స్వతంత్రించుకున్న నేరం అంటే లోకాతీత్తంగా జీవించే బోధ లోకాతీతంగా జీవించే జీవిత విధానము నిన్ను ఎట్టి పరిస్థితిలో పర్లోకరాజానికి తీసుకుపోదు అన్న వాక్యాన్ని ప్రభు జ్ఞాపకం చేసి మనకి సార్ ఇక్కడ కాబట్టి ఈ ఆచారబద్దమైన క్రైస్తవ జీవితం నుంచి బయటికి రావాలా అన్న వాక్యమే హగ్గై సంబంధించిన మొదటి అధ్యాయ అయితే ఆశ్చర్యం ఏంటంటే హగ్గై లక్షా మంది కొరకు రాయబడ్డ వాక్యం అని ప్రభు మనకు చూపించింది ఆ రీతిగా మనం ధ్యానించాం ఎక్కడ కూడా ఏవరు కూడా ఆ రీతిగా ధ్యానించారు గొప్ప జనానికి సాదృశ్యం అని కూడా చెప్పలేము దింది ఎందుకంటే హగ్గై దేనికి సంబంధించిందంటే నెబుకద్ నెసర్ బబులోనికి చెరలోనికి కొనిపోబడ్డ ఇస్రాయిల్ పదుల నుంచి కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రతి దశలో దేవుడు పాత నిబరణ కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు మీరే చెప్పండి అంటే ఆయన కొంతమందిని ఏర్పరచుకొని కొంతమందిని విడిచిపెట్టడము అది దేవుని గుణగణమా ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతున్నారు కదా కాబట్టి అందరినీ నశించిన దానిని వెదగి రక్షించడం కోరికే మనుషుకుమార్ లోకంలోకి వచ్చింది కాబట్టి అందరి కోరికొచ్చిండు కానీ కొందరిని ఎందుకు ఎన్నుకుంటున్నాడు ఆ దేవుడు పక్షపాతా కొందరిని ఎన్నుకొని కొందరిని తక్కిన వారిని అందరిని విడిచిపెట్టడం అంటే కదా కదా లేదా ఇప్పుడు మనం చూపిస్తాం కొడుకు అయితేనేమో వాటికి గుడ్డు ఇస్తాము కూతురు అయితే గుడ్డు ఇవ్వం పక్షపాతం అంటాం దాన్ని మగవాడైతే మగపిల్లవాడైతే వీడిని నన్ను నేను వృద్ధాప్యంలో నన్ను ఆదుకునేవాడు కాబట్టి వీడిని నేను జాగ్రత్త చేసుకోవాలనేసి వాడిని బాగా భుజగించి వాడిని గారాభంగా చేసి పెంచుతారు ఆడపిల్ల ఎట్లన్నా ఇంకొక ఇంటికి ఇవ్వాల్సిందే కదా అనేసి నిర్లక్ష్యం చేస్తారు సరిగా చదివి పేయకుండా ఇది పక్షపాతం తల్లిదండ్రులు చూపించదు నేను నీకు ఎన్నిసార్లు చూపించాను మీకు జ్ఞాపకం ఉండలేదో ఇసాకు రిపేకా వాళ్ళ ఇద్దరు పిల్లల పట్ల పక్షపాతం చూపించరు వాళ్ళు అందుకు మొత్తం గందరగోళమైంది చరిత్ర రిబేకా చిన్న కొడుకును ప్రేమించింది ఇసాకు పెద్ద కొడుకును ప్రేమించిండు దాంతో అనదములకి అన్యూన్యత లేదు వాళ్ళు అన్యున్ జీవించారు దాని తల్లి మోసం నేర్పింది కొడుకుకి తండ్రి ఏం నేర్పించిండు ఇసాకు ఏషావుకి ఏం నేర్పించిండు దోర్చుకోవడం నేర్పించిండు పోయి చంపకొండ్రా మాంసం తినాలా లోకామైన జీవితం నేర్పించిండు నువ్వు శూరుణ్వి నువ్వు బాగా సంపాదించుకోవాలా ఇవి కాదు కదా మనం నేర్పాల్సింది పిల్లలే అట్లా ఎనించారు కదా ఇసాకు రిబేకాలు చేసిన తప్పు వాళ్ళ పిల్లలు పెద్దగా ఎంతవరకు కలిసిమెలిసి జీవించలేకపోయినారు యాకోబు తప్పించుకొని పారిపోవడము తిరిగి రావడము దాని తర్వాత ఏషావేం చేసిండు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళని తీసుకొస్తే ఆ కోడలు ఇద్దరు రేబెకాకి ఈ సాగుకి పక్కన బల్యంలాగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాధ అనుభవించారు వృధాప్యంలో ఏ పెళ్లి చేసినందుకు ఇవన్నీ ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళని దేవుని భయభక్తులలో పెంచలే పైగా పక్షపాతం చూపించరు పక్షపాతం చూపించరు మోసం నేర్పించారు ఈ లోకాన్ని దోచుకోవడం ఈ లోకంగా జీవించాలా అన్న విషయాలు నేర్పించారు వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళలో ఆ బలహీనతలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సారి అనొచ్చు మళ్ళీ వాళ్ళందే ఏర్పరచుకున్నాడు కదా తర్వాత ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఆయన పక్షపాతి కాదు ఆయన ఆటోమేటిక్గా ఎవరిని ఏర్పరచుకోడు నీ తీర్మానం ప్రకారంగా ఆయన్ని నేర్పరచుకుంటాడు ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా లేదు యాకోబు మోసంతో ఉన్నాడు కదా మళ్ళీ తిరిగి నేర్పర యాకోబుని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు కన్నీళ్లు విడిచి తన పాపాలు ఒప్పుకున్నాక ఏర్పరచుకున్నాడు ఇప్పుడు నీ పేరు ఇస్రాయేల్ అనబడను ను మార్పు పొందనంత వరకు ను మోసగడవే యాకోబు అంటే మోసగాడు అని అర్థం చూడండి ఇవన్నీ అతికినట్టుంటాయి పేర్లు తల్లి ఎందుకు పెట్టుకుంది యాకోబు అని పెడతారా పిల్లలకి వీని పేరు మోసం వీని పేరు మోసగాడు అని అట్లా నోరు పేరు వాళ్ళు అట్ల ఎందుకు పెట్టుకున్నారు అది దేవుని చిత్తానుసారంగా బయలుపరచబడ్డాయి తల్లిదండ్రులకి ఆ రోజు ఆ కాలంలో వాటి అర్ధాలు తెలియవు కానీ అట్లా పేర్లు పెట్టేసారు కానీ మన కాలం కి దేవుడు వాటిని బయల్పరుస్తుంది ఎందుకంటే ఆయన అమ్ముకమైన జ్ఞానాన్ని మనం ధ్యానించడం కొరకు ధ్యానించి దాన్ని నేర్చుకొని దాన్ని మన జీవితాలలో అవలంబించుకొని అనేకలకు ప్రకటించడం కొరకు అవి మనకు బయల్పరుస్తాడు దేవుడు బట్టి మనం నోరు మౌనంగా మూసుకొని ఉంటామా ఉండడానికి వీళ్ళే వీటి ధ్యానంగా మనం ప్రకటించాలి అనేకులకు ముఖ్యంగా చెత్తతో బోధ ఉన్న కాలంలో మనం ఉంటున్నాం మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరి ద్వేషిస్తలేం గొప్ప జనం పట్ల మనం కనికరం కలిగిన వాళ్ళము ప్రభు ఆయన ఎప్పుడు గొప్ప జనం చూసి ఏడ్చిండు కాబట్టి ఆయన హృదయాన్ని కలిగిన వాళ్ళము ఆయన మనసును ధరించుకున్న వాళ్ళం కాబట్టి మనకు కూడా కనికరం ఉంది వాళ్ళ మీద లక్షలాది ప్రజలు కోట్లాది ప్రజలు బిలియన్స్ బిలియన్స్ ప్రజలు నశించిపోతుంటే నువ్వు గమన చూస్తుంటావా దేవునికి చూపిస్తున్న రోజు వాళ్ళందరూ నశించిపోతున్నారు ఎవరు పోతారంటే నేను గమన కూర్చొని ఇదంత చాలా గంభీరంగా ఉంది వాక్యం బాగా ధ్యానించిన పనుకుంటా అంటే మంచిది కాదు అది ఆ గుణగణం మంచిది కాదు అంటే నీలో స్వార్థము ఉన్నదన్న విషయం నాకే చాలు ఈ వాక్యం ఈ గవడి అన్న గుణగణం ఉంది నేనే చెప్పాలా నేనే గొప్పతనం పెంచుకోవాలా అనేకులు నన్ను పొగడాలా అబ్బా ఈ బ్రదర్ ఎంత ధ్యానం ఇచ్చింది దేవుడు ఎంత బాగా చెప్తారు ఈ వాక్యాలు బ్రదర్ నువ్వు ఎంత బాగా వాక్యం చెప్తాడు నువ్వు తబీబైపోతున్నావు అవన్నీ పనికిరానివి నిన్ను పడగొడతాయి మనకు అవసరం లేదు ఎన్ని సంవత్సరాలు సేవలో ఉన్నా ఇవి జాగ్రత్తగా ధ్యానించాల్సిన విషయమే నీకు కాదు పొగడతా రావాల్సింది నీ ప్రభుకి రావాలా నువ్వు ప్రభుని చూపించాలా ప్రతి దశలో లేకపోతే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి సరే బబులోనికి చెరగొల్లిపోబడ్డ ఇస్ పదుల నుంచి యాబై వేల మంది బయటికి తీర్మానం చేసుకుని వచ్చినారు అదే మొదటి అధ్యాయం అంతా యాభై మంది ఎందుకు తీర్మానించుకున్నారు నెప్పు కాలం ముగించినాక దేవుడు మనకి ఎక్కడ చూపిస్తాడు మీక గ్రంథాలను చూపించిండు నేను అశ్వరులను లేపబోతున్నాడు చివరి వాక్యంలో మీక గ్రంథము చివరి అధ్యాయంలో నేను అశుర్యులను లేపబోతున్నాడు మీక గ్రంథం ముగించగానే మనకి హగ్గయి ఎందుకంటే అశ్వరులు అప్పటికొచ్చేసి బబులుని ధ్వంసం చేసి రాజులని చంపేసి కోరేషు రాజు దానికి మహాసామ్రాజ్యాన్ని పరిపాలించడానికి మహారాజులుగా తయారై కోరేషు అన్నిడైనా గాని దేవుని పట్ల ప్రేమ కలిగి ఈ ఆజ్ఞాపించింది మీరందరూ ఇన్ని సంవత్సరంలో నిపుదిరి కాలంలో బానిసలగా మా దేశంలో ఉన్నారు ఇప్పుడు నేను మీకు స్వాతంత్రం ఇస్తున్నా మీరు పోయి మీ దేవుని మంత్రాన్ని కట్టుకోండి అంటే ఆరు ఎనిమిది లక్షల మంది దగ్గర దగ్గర అందులో కేవలం యాభై వేల మంది తీర్మానించుకుని బయటకు వచ్చారు ఇది మనకు ఆత్మీయ చిహ్నం మనమందరము ఆ యాభై వేల మందికి సాదృశ్యంగా ఉన్నాం కాబట్టి సరే యాభై వేలకి లక్ష వేల మందికి తేడా బ్రదర్ ఇవి నంబర్స్ మనం చూస్తున్నాం కానీ వాటి వెనక ఉన్న ఆత్మీయ గుణగణం లేక ఆత్మీయ స్థితిని మనం నేర్చుకోవాలా ఏందది నీ తీర్మానానికి తగినట్టు దేవుడు ఏర్పరచుకుంటాడు నీ పుట్టుకను బట్టి ఏర్పరచుకోడు నీ యొక్క తెలివిని బట్టి నీ యొక్క శక్తిని బట్టి నీ యొక్క గోతాన్ని బట్టి ఎప్పుడు ఏర్పరచుకోడు నీ చదువుని బట్టి ఎప్పుడు ఏర్పరచుకోడు ఎప్పుడు ఏర్పరచుకుంటాడు ప్రభు నీ యొక్క హృదయ తీర్మానాన్ని బట్టి ప్రవ్వా నేను తీర్మానించుకున్నాను నేను నిన్నే మెంబడిస్తాను నువ్వే నా ప్రభు నా పా వాడు నాకు వరకు మరణించి సమాధి చేయబడి మూల తిరిగిలేసినవాడు నువ్వే నువ్వే నాకు రక్షణ అనుగరించిన వాడు నేను దాన్ని నమ్ముతున్నాను ప్రవ్వా యుగ యుగములకు నువ్వే నా ప్రభువి అనేసి నువ్వు ఎవరైతే తీర్మానించుకుంటావో నీ తీర్మానానికి తగ్గినట్టు ఆయన ఏర్పరచుకుంటాడు అంతేగాని ఆయన ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ఫరున్ ఎందుకు ఏర్పరచుకున్నాడు హెరోదన్ ఎందుకు పేరు ఏర్పరచుకున్నాడు నెబుక ఎందుకు ఏర్పరచుకున్నాడు నెబుక దాసుడు అన్నాడు ఫరోన్ దాసుడు అన్నాడు దాసుడు అంటే ఎందుకు అన్నాడు మళ్ళీ జీవించింది దేవునికి వ్యతిరేకంగానే ఆయన ఎందుకు దేవుడు దాసుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి లేక వాళ్ళ తీర్మానాన్ని బట్టి వాళ్ళు తీర్మానించుకున్నారు నేను ఈ లోకానికి మహారాజుని అని తీర్మానించుకున్నారు ఫరడు నేనే దేవుడిని తీర్మానించుకున్నాడు హేరో అన్నాడు నేను మహారాజుని ఇప్పుడు ఎందుకంటే హేరోదు ఏదో గోత్రం నుంచి వచ్చినవాడు ఏదో మీలకి ఎప్పుడు రాజ్యం దొరకలేదు చివరికి మన ప్రభు పుట్టే టైకి దొరికింది రాజ్యం అది హేరోద్ ద్వారా హేరోద్ ఎట్లా రాజో మీకు నేను చూపించిన ఎన్నిసార్లు రోమా చక్రవర్తి మహాచ సామ్రాజ్యపు అధికారి ఆయన నెరో చక్రవర్తి ఆయనకి లంచమిచ్చి ఆ అధికారాన్ని సంపాదించుకున్నాడు లంచం ఇచ్చి అధికారాన్ని సంపాదించుకున్నాడు ఆ రీతిగా హేరో ఇసని పరిపాలించాడు రాజులాగా మన ప్రభు పుట్టే టైంకి దాని తర్వాత తన కుమారుడు అతని పేరు కూడా హీరోదే తన కుమారుడు టైమ్ చూస్తాం ఆయన సిల్వ వేయబడము ఆ కాలానికి మనం వస్తాం సరే అవన్నంత దీర్ఘంగా ఇప్పుడు మనం అవసరం లేదు గానీ ఎప్పుడైనా గానీ దేవుడు నీ యొక్క హృదయ పరిస్థితిని నీ యొక్క తీర్మానాన్ని బట్టి నేను ఏర్పరచుకుంటాడు సేవకు ఆటోమేటిక్ మోషన్ ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఆటోమేటిక్ ఏర్పరచుకున్నాడా తల్లి ప్రభుత్వం సేవకు అప్పగించినట్టు ఏర్పరచుకున్నాడా ఏర్పరచుకోలేదు ఆయన మండుచున్న పొద యొదట విధేత చూపించండి దేవుని స్వరానికి కాబట్టి నీ హృదయ తీర్మానం అది నువ్వు విధేత చూపించి ఆయనకి సమర్పించుకున్నప్పుడే నేను ఏర్పరచుకుంటాడు సేవ లేక ఆయన పని కాబట్టి రెండే విధాలు మనం ఎన్నిసన్లు చూసినాం ఒకరిని గణహీనమైన ఘటన లాగా ఏర్పరచుకుంటాడు గణహీనమైన దాసు లాగా ఏర్పరచుకుంటాడు ఒకరిని ఘనమైన లాగా ఏర్పరచుకుంటాడు అది నేను మీకు ఎన్నిసలు చూపించిన వాక్యం బైబుల్లో కాబట్టి హేరోది ఆయన సేవ కొ ఎందుకు ఏర్పరచుకున్నాడు ఫరుని నెబుక ఆ రీతిగా ఎంతమంది రాజుని ఏర్పరచుకున్నాడు ఆయన సేవ ఎందుకు ఏర్పరచుకుంటూ అవి గణహీనమైన ఘటనలాగా తీర్మానించుకుని నిలవంటాయి కాబట్టి ఆయన పని కొరకు కొన్ని ఘనమైనవి కూడా కొన్ని గణహీనమైన కూడా ఉంటాయి అన్న వాక్యం గణించడం కాబట్టి దేవుని సన్నిధిలో అనేకులు ఆ రీతిగా ఏర్పరచబడుతున్నారు నీ తీర్మానాన్ని బట్టి నువ్వు నువ్వు ఘనమైన పాత్రలాగా ఏర్పరచబడతావా ఘనహీనమైన పాత్రలాగా చేత పడుకుంటావా అనేది నీ యొక్క హృదయ పరిస్థితి కాబట్టి మంది తీర్మానిచ్చుకున్నారు మేము వస్తామని కోరేష్ ప్రకటించినప్పుడు వాళ్ళ దానికి స్పందించి ఇది మంచిగుండే ఐడియా ఈ రాజు మనకి స్వాతంత్రం ఇస్తున్నాడు మందిరం కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు పర్మిషన్ ఇస్తున్నాడు డబ్బు కూడా ఫారెన్ ఫండింగ్ అంటారు ఈ రోజులలో ఈ రోజు భాషలో చెప్పాలంటే విదేశం నుంచి ధనం వస్తుందంటే మంత్రులు కట్టుకోవడానికి ఇక్కడ ఫారెన్ ఫండింగ్ వచ్చినప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు డబ్బులు ప్రతి పైసకి లెక్క చెప్పాలా ఎవరికి చెప్పాలా ఫారినర్ కి కాదు ప్రభువుకి లెక్క చెప్పాలా ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉన్న బలైన బయట దేశం నుంచి రకరకాల స్థలాల నుంచి ఫండ్స్ వస్తాయి కానీ ఆ ఫండ్కి వాళ్ళు లెక్క చెప్పాలని స్థితులు ఉన్నారు ఎందుకంటే నేను నేను నేను రాజని నేను ఈ చర్చికి రాజుని ఈ ప్రాంతానికి రాజని నేను నన్ను ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు సభ్యులు ప్రశ్నించడానికి వీల్లేదు ఆ రీతిగా క్రైస్తవ సంఘం తయారైపోయింది రోజు కానీ వీళ్ళు కూడా అట్లనే తయారయ్యారు అదే మనం చూస్తున్నాం ఈ యాభై వేల మంది తీర్మానించుకున్నారు తీవ్రతమైన తీవ్రమైన రోషం కలిగి దేవుని మధురం కట్టాలని బయటకు వచ్చి బౌల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఏం చేసినారు అబద్ధ ప్రవచనాన్ని స్వీకరించినారు ఏంది అబద్ద ప్రవచనం మొదటి వర్షంలో ప్రభు జ్ఞాపకం చేసి హగ్గయ్య ద్వారా సమయం ఇంకా రాలేదు యహోవ మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే బాగా అర్థం చేసుకోండి కోరేశ్వరి దేవుడు ప్రేరేపించి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చినప్పుడే సమయం వచ్చింది ఎప్పుడైతే మీకు చర్చి కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందో గవర్నమెంట్ మీకు ఆల్రెడీ సమయం వచ్చింది రెండోసారి దాన్ని దృఢదృష్ట అయింది నువ్వు నేను పోయి కడతాననేసి కాబట్టి ఆల్రెడీ సమయం వచ్చింది మూడవది మీరు కష్టపడినా సరలేదు మీకు డబ్బు పంపిస్తాను రాజు మహారాజు మూడు సార్లు దేవుడు నీకు ఆ యొక్క సూచన ఇచ్చి మూడు సాక్ష్యాలు అవి మూడు సార్లు దేవుడు నీకు సూచన ఇస్తున్న ఏమని ఇది సమయం మీరు సమయం కాదనేసి మీరు మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకున్నారు అబద్ద ప్రవచనాన్ని ధ్యానించి ఆ రీతిగా నెలలు మీరు మందిన వినడం అన్న విషయాన్ని ఫస్ట్ ప్రవచనం అది హగై నుంచి వచ్చింది దాని తర్వాత రెండవ ప్రవచనం మనము పన్ను వర్షంలో ధ్యానించకపోయిన వారం ఎప్పుడైతే ఆ రీతిగా ప్రవచనం వచ్చిందో వాళ్ళు ఆ మాటను విని వాళ్ళ హృదయాలను నొచ్చుకొని దేవుని మందిరాన్ని కట్టడానికి ఆరంభించరు ఆ పన్నెండు పద్దెనిమిది నెలలలో వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టడం మానేసి వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకున్నారు అని మనం ధ్యానించినాం కొంతకాలం క్రిందట మంచి ఇండ్లు అలంకరణీయమైన ఇండ్లు ఆకర్షణీయమైన ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళ సొంత ఇండ్లు చూడండి ఫండ్ అక్కడ ఆగిపోతే వీళ్ళ సొంత డబ్బుతోని వాళ్ళ ఇండ్లు కట్టుకున్నారు కానీ సొంత డబ్బు ఎవరైనా దేవుని మందిరానికి ఇస్తున్నాడా అక్కడ ఇవ్వాలా కదా వాళ్ళు వాళ్ళ ఎవరుంది డబ్బు సమయం రాలేదు కాబట్టి సొంత ఇళ్ళు కట్టుకోవడానికి ప్రయత్నించారు ఎందుకంటే ఎక్కడ మేము ఇది చూడండి సమర్థించుకోవడం మాకు ఇక్కడ మేము ఇక్కడ చర్చ కట్టడానికి వచ్చినాము బబులో నుంచి బబ్లూన్ లో మాకు బిజినెస్లు ఉన్నాయి మేము బాగా డబ్బులు సంపాదించుకున్నాం మాకు అక్కడ మా కుటుంబాలు అక్కడ ఉన్నాయి మేము మట్టుకు మదిరి కట్టడానికి పూర్వీకుల దేశానికి వచ్చినాం ఇప్పుడు నివసించాలా అంటే ఎక్కడ నివసించాలా అనేది సమర్థించుకోవడం సమర్థించుకొని సరే చిన్నగా పెంకులు కట్టుకోవచ్చు కదా సమర్థించుకోవడం అంటే దేవుడు ఎప్పుడు తప్పన నిలు మీరు నివసించాలా మీకు నీడు అవసరము ఎండ నుంచి వర్షం నుంచి చలి నుంచి మీకు ప్రొటెక్షన్ అవసరం కాబట్టి మీరు కట్టుకోవాలి తప్పదు కానీ దేవుని మందిరాన్ని మానేసి మీరు కట్టుకోవాల్సిన ఇళ్ళు ఎటువంటి దేవుని మందిరం కంటే ఇంకా తక్కువ ఉండాలి కదా కానీ దేవుని మందిరానికి మించి అలంకరణమైన మందిరాలు కట్టుకున్నారని శివ వాక్యం చూపించింది దేవుడు ఈ రోజు జరుగుతుంది అంతే సేవ జీవితంలో ప్రపంచమంతట అసలైన మందిరము మనుషుల హస్తాల చేత కట్టిబడినది కాదు అని మనం పోవరం చూసినాం అది మన ప్రభు జ్ఞాపకం చేసి మార్పు శుభార్తలో హస్తాల చేత నిర్మించబడని మందిరాన్ని నేను లేప్తా అంటే ఈ మందిరాన్ని ఈ మందిరము కూల్చివేయబడినాక మూడు దినస్తలతో నిర్మించబడని మందిరాపుతానాడు అది ఎవరు అర్థం చేసుకోలేదు అసలైన మందిరము మన హస్తలతో కట్టబడ్డ ఈ బిల్డింగ్స్ కావు అని అక్కడ హెచ్చరించు అసలైన మందిరము దేవుని సేవకుల సహవాసమే లేక దేవుని బిడ్డల సహవాసమే యథార్థతతో ఆయనని శృతించి గెనపరిచే వాళ్ళ సహవాసమే దేవుని మందిరము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు కానీ వీళ్ళు ఆ విషని మర్చిపోయి దేవుని మందిరానికి బదులుగా వాళ్ళ సొంత ఇండ్లని గంభీరంగా కట్టుకున్నారు ఎట్లా సరంబి వేసి అంటే పలకలు అతకబెట్టి ఆకర్షణీయంగా మంచి సీలింగ్ వేసుకుని దానికి డెకరేషన్స్ పెట్టుకుని ఇల్లుని డెకరేటెడ్గా ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు అప్పుడు దేవునికి బాధ అనిపించింది ఇల్లు కట్టుకోలేదు తప్పులేదు కానీ ఒక దిక్కు శిథిల స్థితిలో ఉన్న మందిరాన్ని మీరు త్రుణీస్ తృణీకరించి తిరస్కరించి దాని పట్ల ప్రాధాన్యత చూపించకుండా మీరు సొంత ఇల్లు కట్టుకుంటున్నారు కానీ మీరు వచ్చిన దృక్పథం ఏంది మీరు బబుల నుంచి విడిచిపెట్టి వచ్చిన బయట బయటకు వచ్చిన దేని కొరకు దేవుని మందిరం కొట్టడం కొరకు కదా మన ఎట్లా మర్చిపోయినారు ఈ రోజు ప్రపంచంలో సేవ జీవితంలో జరుగుతుంది అదే ఎందుకు సేవ చేస్తుంటారో కూడా ఎవరు తెలియదు ముసలమ్మ ముచ్చట్లు రకరకాల మర్మాలతో కూడిన బోధాలని చెప్పడం ప్రపంచమంతటా జరుగుతుంది అది ఒక్క స్థలంలో కాదు ప్రపంచం అంతటా జరుగుతుంది మనకి ఈ రోజు ఎక్కడ చూసినా నాకు ఇవన్నీ వినిపిస్తా ఉంటాయి సరే ఎందుకంటే నేను అందులో ఆశ్రయపడి లేదు ఎందుకంటే అది మనకు ప్రభు ఎప్పుడు చూపించింది ఇవంతా ప్రపంచం అంతా ఎందుకంటే ప్రభు ఇవి ఎప్పుడు జరుగుతాయి అని శిష్యులు అడిగినప్పుడు మత్తవారి ప్రభు అన్నాడు ఏమన్నాడు అనేక మంది అబద్ద ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించదు ఇవన్నీ చెప్పినాడు సరే ప్రభావ అక్కడక్కడ భూకంపములు అక్కడక్కడ కరువులు అక్కడక్కడ ఇవన్నీ రకరకాలే చెప్పిన కరెక్టే కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి వాళ్ళు అడుగుతుంది శారీరకమైన సూచన కానీ శారీరకమైన సూచనలు మీకు ఏవి కూడా అనుగరించదు యోనను గురించిన సూచన తప్ప ఇంకేది మీకు అనుగరించబడదన్నాడు చెడ్డతరానికి ఈ లోకానికి కాబట్టి ఆ సూచన దేనికి సంబంధించింది ఆత్మీయమైన సూచన ఆ సూచన ఏంది పీనుగా ఎక్కడ ఉండునో అక్కడ పోగవును గద్దలు అక్కడ పోగవును అన్నాడు కాబట్టి పీనుగా అనేది ఏకవచనం ఎప్పుడైనా బాగా అర్థం చేసుకోండి పీనుగా అనేది ఏకవచనం పీనుగలు అని రాయబడలేదు అక్కడ మతేశ్వర తిరుమల మనం ఎన్నిసలు తీసినాం పీనుగ అనేది ఏకవచనం అంటే ఒకటే పీనుగ కాబట్టి పీనుగ ఎక్కడ ఉండునో గద్దెలు అక్కడ పోగవున కాబట్టి ఇది బాహటంగా చెప్పబడింది ప్రపంచమంతట ఒకటే పీనుగ ఉపాన్ చూస్తే మతపరమైన జీవితము పీనుగతో సాదృష్టం ఎందుకంటే విశ్వాసంలో చచ్చిన వారు ఎందుకంటే యాక రాష్ట్రపతిగా నిశలమని ధనించిన మా వాక్యం మీ విశ్వాసము క్రియాపూరితమై ఉండకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది అనేసి ఆక జ్ఞాపకం చేసింది కాబట్టి నీ క్రియను నువ్వు నీ విశ్వాసాన్ని నువ్వు క్రియ రూపంగా చూపించుకోకపోతే నీ సేవ జీవితంలో నీ విశ్వాసాన్ని చూపించుకోకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది గొప్ప జనం విషయంలో అదే వాళ్ళు విశ్వాసంలో ఇంటి దగ్గర ఉండి వాళ్ళు వాళ్ళు వాళ్లే వాళ్ళ జీవితమే అదంతా స్వార్థంతో కూడింది కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుతం జరగవు వాళ్ళు ప్రభుని శిధిస్తున్నాం ఘనపరసం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ప్రసవించని గొడ్రాల లాగా తయారైనరు అన్న విషయం మనకి ప్రభు చూపించింది ఎన్నిసార్లు కాబట్టి వాళ్ళంతా ఈరోజు పీనుగ లాగా తయారైనరు వాళ్ళని దోచుకుంటుంది గద్దలు సో గద్దల గురించి చెప్పి మీకు కాబట్టి ప్రపంచమంతటి జరిగేది ఈ సూచన ఈరోజు జరుగుతుంది కోట్లు కోట్లు డబ్బులు సంపాదించేది ఎవరు కాదు మత అధికారులే యాజకులే వాళ్ళు దోచుకుంటున్నారు గొప్పచనం నుంచి ఎంతగా దోచుకుంటారు నీకు చూపిస్తా హగ్గై వాక్యము దాంతో ముగిస్తుంది మనకి ప్రభు ప్రతిసారి ఒక ప్రవక్త చెప్పబడుతున్న వాక్యాలలో ముగింపులో అవి మనకు చూపిస్తూ ఇవి చిహ్నాలు ఈ గుంపులు ఈ రీతి గు విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు కాబట్టి వీళ్ళు తీర్మానించుకున్నారు మన జీవితం కూడా అంతే నీ తీర్మానం దేనికి సంబంధించింది దేవుని మందిరానికి కట్టడం కొరకు దేవుని మందిరం అంటే బిల్డింగ్స్ కావు ఫౌండేషన్ స్టోన్స్ కావు దాన్ని మరమాత్ర తీసుకునేది కాదు సరే అది చేసుకోవాలి తర్వాత ఆదివారం ఎంటకాలం పూట వస్తే మనుషులు ఇక్కడ ధ్యానించాలి కాబట్టి దీనికి అవసరం ఆ పిచ్చి పడిపోతుంది కానీ దానికి సీలింగ్ ప్లాస్టింగ్ చేసుకోవడం ఇవన్నీ అవసరం కానీ నువ్వు గంభీరంగా మందిరాలు కట్టుకోవద్దు ఇటువంటి మందిరాలు ఎందుకంటే దీని కొరకు నువ్వు ఎంతగానో డబ్బు సంపాదించాల్సి వస్తుంది ఇటువంటి బిల్డింగ్ కట్టాలంటే కనీసం ఒక ఐదారు కోట్లు అవుతుంది అటువంటి పెద్ద మందిరం ఐదారు కోట్ల మందిరం కట్టాలంటే నువ్వు ఖచ్చితంగా బ్యాంక్ లోన్ తీసుకుంటావు లేకపోతే ఇంకెక్కడ బయటికి మీతీ తెచ్చుకుంటావు అయి నువ్వు కట్టలేవు అప్పుడు నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది చర్చ నడిపించలేవు అప్పులు కట్టలేవు నీ మనసు పరిపారీలకపోతుంది తప్పుడు తోల దొక్కాల్సి వస్తుంది ఇల్లీగల్ మార్గాలు వెతుక్కు డబ్బుల కొరకు ఈరోజు సేవకులు అంతా తప్పుడు తోలలు ఉన్నారు నేను మీకు ఎన్నిసలో చూపించిన బాహటం కదా వాళ్ళు రాసే ప్రతి లెక్క దొంగ లెక్క సరే నేనేం భయపడాలి ఎందుకంటే నేను ఇందాక యోహో వాక్యంలో మన వాక్యం చేసినాం ఈ దినంలో ఏ నరిని మోహం చూసి నువ్వు భయపడకూడదు అని ఆజ్ఞాయిచ్చింది ప్రభు మనం భయపడదు ఎవరి గురించి నువ్వు భయపడితే ఈ వాక్యం చెప్పలేవు భయపడకూడ నమ్మిక మాత్రం ఉంచడం ఎందుకు హెచ్చరించినేనా అది ఆజ్ఞ మనం భయపడద్దు ఈ వాక్యాలు చెప్పడానికి అనేక ప్రాంతాలకి సరే ఎక్కడ సెన్సిటివ్ ఉంటుందో అక్కడ మనం కట్ చేయాలి ఎందుకంటే అది బై మిస్టేక్ అనిలకు తగలద్దు అది అనిలన్నీ మనం రక్షణకు నడిపించాలి మనకు అది కూడా ఒక బాధ్యత రెండు బాధ్యతలు లోపల ఉన్నాయి మందలు బయట అవన్నీ మన ప్రభు మందలు కావాలా అవి రెండు బాధ్యతలు మనకు అప్పగించి అనిలని మనము కించపరచద్దు ఎందుకంటే బైబిల్ వాక్యం ఉంది అనిలను చూసి వ్యసనపడకూడి అని అంటే అన్యుడు అభివృద్ధి పొందుతుంటే నువ్వు కుళ్ళు పడద్దు ఈ విషయం బాగా నేర్చుకో అన్యుడు సమృద్ధిగా సంపాదించుకుంటుంటే వాడిని చూసి నువ్వు కుళ్ళు పడద్దు నువ్వు ఎప్పుడు వ్యస్తపడదు వాని గురించి ఎందుకంటే వర్షము ముళ్ళ తుప్పాల మీద పడుతుంది మంచి చెట్ల మీద పడుతుంది అది దేవుని యొక్క విధానం ఆయన ఎంతో జాలి దయగలవాడు కాబట్టి అందరి మీద వర్షాన్ని కుమరిస్తాడు కాబట్టి ముళ్ళ తుప్పల మీద కూడా వర్షం పడితేనేసి నువ్వు ఏడవద్దు నీ నీ పని ఏడ్చే పని గానే కాదు ఎల్లప్పుడూ ప్రభును అందించాల ప్రభువు తప్ప ఎవ్వడు వాడికి ఇవ్వడు అనిలు అభివృద్ధి పొందుతున్నారు అంటే కేవలం ప్రభు కృపణ ఎందుకంటే వాడు అభివృద్ధి పొందాలా ప్రభుని తెలుసుకోవాలి అది విధానం కాబట్టి సరే నేను ఎందుకు కుల్లు బ్రదర్ మళ్ళీ నాకేం వచ్చింది బ్రదర్ వాడికి దేవుడు నా పక్కింటి అంత పెద్దగా బిల్డింగ్ కట్టుకుంటే నేను ఎందుకు కట్టుకోలేకపోతున్నాను బ్ర ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ నుండి ఇంకా రేకుటిండ్లు కిరణ్లనే ఉంటాను కదా బ్రదర్ అనేది దుఃఖపడచ్చు దుఃఖపడతా లేదా చాలా మంది దుఃఖపడుతున్నారు నాకు తెలుసు సరే ఇన్నిసార్లు మీకు చెప్పినాను ఇండ్లు కట్టుకోవడంలో తప్పలేదు ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లలని కనినప్పుడు పిల్లలని పెంచడము పిల్లలని జాగ్రత్తగా పెంచడము అది నీ బాధ్యత వాళ్ళకి నువ్వు సమకూర్చి ఇవ్వాలా అది నీ బాధ్యత దాని నువ్వు కష్టపడాలా వాడు తిట్టని ఏమైనా చేసుకుని పెద్దగైనా నీ గురించి నిన్ను పట్టించుకోకున్నా పర్లేదు సరే వాడు ఎందుకు పట్టించుకోదంటే వాడు ఈ లోకాతీతంగా జీవించిన కూడా పట్టించుకోడు కానీ నువ్వు కారణం వాళ్ళని నీ లోకంలో పుట్టించడానికి సరే దేవుడే పుట్టిస్తాడు పిల్లలను కానీ నువ్వు దానికి కారణం నువ్వు పాత్రలాగా వాడబడ్డావు కాబట్టి నీ బాధ్యత వాళ్ళని క్రమంగా పోషించుకోవడము దేవుని వాక్యాలు చెప్పడము వాళ్ళకి డబ్బులు అవసరము వాళ్ళకి బట్టలు అవసరము వాళ్ళకి చదువులు అవసరం వాటి మీరు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలా అది నీ బాధ్యత అది అది నువ్వు లెక్క చెప్పాల్సి వసకుంటే బాగా అర్థమవుతుందా నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా మీరు బాగా అర్థం చేసుకోండి మీరు బాగా చదువుకోకుండా మంచి ఉద్యోగాలు చేయకుంటే మీకు జీతాలు సరిగా రావు మీకు జీతాలు సరిగా రాకపోతే మీ పిల్లల్ని మంచి స్కూల్స్ పంపించలేరు వాడిని తిడతాడు పెదగైనాక నువ్వు మమ్మల్ని బాగా చదిపించింటే మా పరిస్థితి ఎట్లుంటుండే అనేష్ కానీ నేను ఎప్పుడు మా నాయన తిట్టను ఆయన ఆయన సంపాదించిన మమ్మల్ని ఏదో బాగా స్కూల్ లో చదివించిండు అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ఏదో పనికిరైన స్కూల్ కావచ్చు కానీ దేవుడు సాయం చేసిండు కాబట్టి ఇంతకాలం మనము ఈ రీతిగా ఉండగలుగుతున్నాం ఆయన ఆయన కృపని మనల్ని ఈ రీతిగా నడిపిస్తుంది ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోద్దు కానీ తల్లిదండ్రుల బాధ్యత పిల్లలని జాగ్రత్తగా పోషించుకోవాలా వాళ్ళ అకర్లు కొరతలు తీర్చాలా మన బాధ్యత మనం మన దేశంలో ఒక బలమైన తేం తెలుసా వాడు పెద్దగైనాక నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు పిల్లలు కూతురు నిన్ను పట్టించుకోలేని స్థితిలో ఉంటాయి ఎందుకంటే అతగారింటికి వెళ్ళిపోతాడు కాబట్టి తనకు ఆ బాధ్యత లేదు కొడుకు బాధ్యత మీరు కానీ అది కొడుకు బాధ్యత కాదని నేను అంటాను సన్మానించాలని వాక్యం ఉంది కానీ వాని బాధ్యత కాదది ఎందుకంటే వాడి బాధ్యత ఏం తెలుసా వాడు పెద్దగా తండ్రి అయితే వాడి పిల్లల పట్ల వాడు బాధ్యత కలగాల నీ పట్ల కాదు వాళ్ళ భార్య భర్తలు మీరు ఇద్దరు బతికుంటే మిమ్మల్ని మీరు ఆదరించుకోవాలా నీకు అర్థమైతుంది చెప్పే విషయం అవి చెప్పారు వాక్యాలలో విషయాలు చెప్పారు ఎందుకంటే ఇది మనకి మనం చూస్తాం తల్లిదండ్రులకు సంబంధించిన వాక్యాలు బైబిల్ చూస్తాం నీ బాధ్యత అది నీ భార్యని నువ్వు విడనకూడదు నీ భర్తను విడనకూడదు ఇద్దరిని ప్రేమించుకోవాలి ఇవన్నీ విషయాలు మీరు ఎన్ని విధంగా ధ్యానిస్తుంటారు కలిమిలోను లేమిలోను చావులోను బ్రతుకులోను రోగంలోను అన్నిటి మీరు ఒకరినొకరు తృణీకరించుకోకుండా ఒక్కరికొకరు ఆధారంగా ఆదరించుకుంటూ జీవించాలన్న విషయం ఉంది వాక్యం కానీ మీ పిల్లల పట్ల మటుకు మీ బాధ్యత ఏంటంటే మీ వలన వాళ్ళు లోకంలోకి వచ్చినారు కాబట్టి వాళ్ళని మీరు పోషించాలా సరే వాడు సూర్యుని తీసుకురా చంద్రుని తీసుకురా అంటే కొనిస్తారు అవన్నీ అవి కూడా మీరు జాగ్రత్తగా చెప్పవాలి అరే సూర్యుని కొనియలేను దానికట్ట ఇంకా మంచిది కొనిస్తా అని చెప్పాలా చంద్రుని నేను తీసుకొచ్చి లేను దానికట్ట ఇంకా మంచిది తీస్తా అని చెప్పాలా వాడు సడన్ లా నాకు ఆ బొమ్మ కావాలా ఈ బొమ్మ కావాలంటాడు ఎన్ని బొమ్మలు చూపించినా కావాలంటాడు వాళ్ళ జీవితం వాళ్ళ గుణగణం అది వాళ్ళ నేచర్ వాళ్ళ విధానం అది బట్ నువ్వు చెప్పాలా ఈ బొమ్మ కొనిస్తాను కానీ నువ్వు బాధ్యతగా దాన్ని జాగ్రత్తగా కాపాడతావా నేను కొనిస్తాను నువ్వు ఇంటికి తీసుకపోయినా కానీ దాన్ని పడగొట్టేస్తావు దాన్ని వినగొట్టేస్తావు ఏం లాభం నీ కొనిచ్చి అంటే దానికి ఏమన్నా విలువ తెలియదు తేడా ఏంటంటే వాడికి ఏమో కార్ బొమ్మ కావాలా నువ్వేమో పెద్ద పెద్ద కారు కావాలా అద్దె తేడా నీకు కూడా బొమ్మనే కావాలా వారికి కూడా బొమ్మనే కావాలా అది హ్యూమన్ మన గుణగన విధానాలవి మన విధానాలు కాబట్టి మనము వీటిని జగ పరిశీలించుకొని పిల్లల పట్ల మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎందుకంటే యూ బి అ గుడ్ స్టీవర్డ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఇన్ దిస్ లైఫ్ అని వాక్యం అంటే నువ్వు ప్రతి దాంట్లో ఒక మంచి గృహ నిర్వాహకుని వల్ల జీవించాలా ప్రతి విషయంలో నీ ఉద్యోగ నీ అనుదిన జీవిత విధానంలో నీ కుటుంబ జీవిత విధానంలో సాంఘిక పరమైన జీవిత విధానంలో నువ్వు మంచి నిర్వాహకుంగా జీవించాలా అంటే మంచి సాక్ష్యం పొందుకోవాలా నువ్వు ప్రతి దేశంలో మంచి సాక్ష్యం పొందుకోవాలా నీలో ఎవరికి అది దొరకద్దు ముఖ్యంగా దృష్టికి దొరకద్దు ఎందుకంటే వాడు దివరాత్రంలో మన సోదరుల మీద నేరాలు మోపుతున్నాడు దేవుని సన్నిధిలో వాటికి మనం అవకాశం ఇవ్వద్దు మన మీద నేరాలు మోపడానికి యథార్థంగా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలా దాని కొరకు ప్రయాసపడాలా ప్రయాసపడాలా లేదా ప్రేమ కలిగినట్టు ప్రయాసపడు అన్నడా లేదా పౌలుకు ఎవరైనా చెప్తారా అట్లా ఇతరుని ప్రేమించడం కొరకు మనం ప్రయాస పడాలంట అటువంటి బోధలు మనం ఉన్నాం ఇంతకాలం కాబట్టి అటువంటి ప్రయాసంలో ఉండి మనం ఈ వాక్యాలు ప్రకటించాలి ఆయనకి ద్వేషంతో ప్రకటించేది కాదు సరే వీళ్ళు ఏం దేవుని మందిరానికి కడతామని వచ్చి ఒక దేశాన్ని విడిచిపెట్టి ఇంకో దేశానికి వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకోవడము అనేది మోసంత గురిందే కాబట్టి నేను అనేకసార్లు చెప్తున్నాను నేను లక్ష మందిలో ఉన్నానని చెప్పుకొని నువ్వు బయటకు నువ్వు కూడా ఒకవేళ అటువంటి గుణగణంలో ఉన్నవేమో ఈరోజు పరిశీలించుకోవాలా కాబట్టి దేవుడు రెండోసారి మాట్లాడుతున్నాడు దాని తర్వాత వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు ఈ యొక్క వాక్యానికి వాళ్ళు విధేయత చూపించి వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాను చూడండి అప్పుడు యహోవ దూత హగ్గయి యహోవ తెలియజేసిన వార్తను బట్టి ప్రకటన చేయగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యోహోవాకు ఎప్పుడైతే మనము తీర్మానించుకొని ఆయన కొరకు జీవించాలనుకుంటామో ఆయన మనకు తోడై ఉంటాడన్న విషయము బాగా అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందో రేపటి దినం భవిష్యత్తు ఎట్లుంటుందో ఈ రోజుల్లో మనుషులకు అదే భయం కదా రేపు ఎట్లుంటుందో ఎల్లుండి ఎట్లుంటుందో అనే భయం ఉంది కదా కానీ ప్రభు మనకు ఎన్నిసార్లు చూపించింది రేపటి గురించి మనం ఎప్పుడు చింతించొద్దండి ఎందుకంటే ఏనాటి కీడు అన్నాడే చాలా అన్నాడు రేపు దాని గురించి అదే చింతిస్తుందంట మనం చింతించొద్దంట మనం నేడే ప్రతి దినానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే దేవుని విధానం అది ఈ రోజు గురించి మీరు ఆలోచిస్తున్నారు ఈ రోజు మీరు ఆయనలో జీవిస్తున్నారు కాబట్టి రేపటి గురించి ఆలోచించి రేపు అనేది ఆయనకే అప్పచెప్పటి ఆకాశపాక్షం చూడు అవి ఎప్పుడు కూడా రేపటి గురించి చిందించవు పొద్దున్న లేస్తే వాటికి తగిన సమయంలో దేవుడు ఆహారం అనుగ్రహిస్తున్నాడు అవి మంచిగా ఆహారం పొందుకొని జీవిస్తున్నాయి అవి విత్తవు కోయ్యవు కూర్చుకొనవు ఆయన కానీ తగిన సమయంలో ప్రభు వాటికి అనుగ్రహిస్తున్నాడు కానీ ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు అని హెచ్చరించి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మనం తయారు చేసుకోండు కాబట్టి మనము ఆకాశ పక్షుల కంటే వాటికి తగిన సమయంలో పోషించినప్పుడు నీ కూడా పోషిస్తాడు నా ఉద్యోగ స్థలంలో భయం భయంతో ఉంటారు నేనేం భయపడాను చాలా మంది తెలుసు నేనేం భయపడాను భయపడే వాడికి నేను ధైర్యపరుస్తా ఉంటాను చెప్తాను ఎందుకు భయపడతాను భయపడద్దు ఎందుకు భయపడాలా రేపు వచ్చినప్పుడు కదా నువ్వు భయపడాలా ఇప్పుడైతే ఆనందించు దుఃఖం దుఃఖం బాధ బాధ భయం భయం ఎప్పుడు భయంలో జీవిస్తుంటారు యాంగ్జైటీ టెన్షన్స్ దాంతో చాలా మందికి రోగాలు చేసినాయి మా ఉద్యోగ స్థలంలో సరే నేను ఎందుకు చెప్తున్నా మీరు బాగా అర్థం చేసుకోండి మనుషులు వాళ్ళ యాంగ్జైటీస్ టెన్షన్స్ ని ఎక్కువ చేసుకుని రోగాలు తెచ్చుకుంటారు ప్రసంగీలో చెప్తాడు మీరు మీ శరాలను అటు గాయపరచుకోవడం మంచిది కాదు రేపటి గురించి నువ్వు ఆలోచిస్తూ నీ శరణి గాయపరచుకోడానికి వీల్లేదు సరే నేను ఎందుకు చింతచాను రేపు దాని గురించి అదే చింతించాలి నేనేందుకు చాలా నా ప్రభు నాకు సహాయకుడు నా ప్రభు నాకు తోడైనడని నా విశ్వాసాలను ఉన్నప్పుడు నేను రేపటి నుంచి ఎందుకు చింతించాలా చింతించదు సార్ హైదరాబాద్ లో నేను ఇన్ని సంవత్సరాలు నేను ఇల్లు కట్టలేకపోయినాను అనేసి చింత నాకు ఎందుకు తప్పకైనా సాయం చేస్తాడు తప్పక నాకు ఇల్లు ఇస్తాడు సరే నువ్వు అనేసి నేను కట్టుకోలేకపోయినాను నీ కుమరను కడతాడేమో ఖచ్చితంగా నీ పిల్లలు కడతారేమో నువ్వు శ్రమ లేకుండా పోయి ఆ ఇంట్లో నివసిస్తావేమో ఉందా అవకాశం కదా కానీ నువ్వు మీ పిల్లల్ని చదివియకపోతే అవకాశం కూడా ఉండదు బాగా అర్థం చేసుకోండి నీ విశ్వాసము క్రియారూపకంగా లేకపోతే అది ఒంటిగా వంటి మృతం అయిపోతుంది ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలా నీ విశ్వాసము క్రియారూపకం అంటే విశ్వాసంలో ముందుకు పోవాలి మనం ట్రై చేయాలా ప్రయత్నాలు చేయకుండా నాకు విశ్వాసం ఉంది బ్రదర్ నాకు నాకు మంచి నాకు నాకు నమ్మకం ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది అంటే వేస్ట్ అది అది సైకాలజీ అది మనకి ప్రభు మీద నమ్మకం ఉండాలా ఆయన మీద నమ్మకం ఉండి మనం ముందుకు పోవాలా అప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఆయన నేను మీకు తోడై ఉన్నాను అని ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని మనం తీసుకొని ముందుకు పోవాలా నాకు తోడైన నేను ఇంటి దగ్గర కూర్చొని బిర్యానీ తిని పండుకుంటా అంటే కాదు అది తెలంగాణ స్టైల్ సరే ఆంధ్ర స్టైల్ అనేది కూడా ఏం లేదు నాకు తెలియదు అలాంటిది ఎక్కడైనా ఒకటే స్టైల్ నేను మంచిగా తిని నాకు సుఖంగా దేవుడు ఆహారం ఇచ్చిండు మూడు పూట్ల మంచిగా తిని పండుకుంటా అనేది కాదు ఆత్మీయ విధానం నువ్వు ప్రయాస నువ్వు విశ్వాసంలో ముందుకు పోవాలా అప్పుడే ఆయన అద్భుతాలు చేసే దేవుడు అప్పుడే ఆయన కార్యాలు సఫలపరిచే దేవుడు కానీ ఇసల్ పల్లెలో ఈ యొక్క గుణగణం ఇసల్ నేను చెప్పే రీతిగా లక్ష కూడా ఇదే గుణగణము అందుకే ఐదు సార్లు హెచ్చరించేడు ఈ మొత్తం హగై సరే ఇప్పుడు మనం క్లుప్తంగా రెండవ అధ్యాయానికి వెళ్ళిపోతున్నాం రెండవ అధ్యాయం ధ్యానించకముందు హగై ఎంత కాలము ప్రవచించిండు అన్న విషయాన్ని నేను మీకు ఒకసారి ఆ క్యాల్కులేషన్స్ చూపిస్తా చూడండి నాకు ఎందుకు అది చూపించాలనిపించింది నేను మీకు చూపిస్తున్నా హగ్గయ్య ఎంతకాలం ప్రవచించిండు ఆయన ప్రవచనం ఎప్పుడు బంద్ అయిపోయింది దాని తర్వాత ఎవరు కంటిన్యూ చేసింటారు ఎందుకంటే మనం వచ్చారం నుంచి వేరే పుస్తకం ధ్యానించబోతున్నాం కాబట్టి కంటిన్యూటీ కనెక్షన్ మీకు అర్థం కాల ఇవి దేవుని విధానాలు ఎట్లుంటాయి ఆత్మీయ చిహ్నాలు ఎట్లుంటాయన్న విషయం చూడండి మొదటి అధ్యాయంలో రాజైన దర్యావేశం అంటే బైబల్లోను దేశానికి రాజుగా పరిపాలించిన రాజైన దర్యవేషలుబడిందు రెండవ సంవత్సరము ఏ నెల ఆరవ నెల కదా కాబట్టి ఆరవ నెలలో ఆరంభమైంది ప్రవచనం హగ్గై ప్రవచనం సిక్స్త్ మంత్ కాబట్టి తర్వాత చూడండి రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఏ నెల సో ఆరవ నెలలో ఆరంభమైంది ఏడవ నెలలో కంటిన్యూ అవుతుంది ఇంకో కిందికి రండి పదవ వచనం చూడండి రెండవ అధ్యాయము పదవ వచనం మరియు దర్యావేశ ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఎన్నో నెల తొమ్మిదవ నెల సార్ తొమ్మిదవ నెలకి బంద్ అవుతుంది సరే ఎనిమిదవ నెలలో ప్రవచనం రాలేదు ఆరవ నెలలో స్టార్ట్ అయింది ఏడవ నెలలో స్టార్ట్ అయింది తొమ్మిదవ నెలలో రెండు సార్లు చూడండి తొమ్మిదవ నెలలో దేవుని స్వరము రెండు వినిపించింది ఆయన హృదయానికి పదవ వచనంలో ఒకసారి మీరు చూడగలరు ఎక్కడన్నా ఇరవైవ వచనంలో ఏ నెల ఆ నెల అంటే తొమ్మిదో సరే తొమ్మిదో నెలకి బంద్ అది లాస్ట్ ప్రవచనం దాంతో బంద్ దాని ఏం జరిగింది ఇంకొక ప్రవక్త చరిత్రలో వస్తాడు మనకి ఆ విషయం మనం చూస్తాం అది ఎక్కడ మీరు చూస్తారు చూడండి జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వర్షాలు చూడండి దర్యావేష్ ఇంకా పరిపాలిస్తున్నాడు ఏ చూసిండ్రా ఎనిమిదవ నెలలో హగ్గైకి ప్రవచనం రాలేదు జకర్యాకి వచ్చింది ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల దేవుడు కొన్నిసార్లు మనకి ఇక్కడ బయల్పరుచుడు వాక్యాలు ఒక నెల మనకి ఏం బయల్పరచకపోవచ్చు కాని ఆయన వాక్యం ఆగిపోతుందా ఆయన స్వరం ఆగిపోతుందా ఇంకొక ప్రాంతంలో ఇంకో ఎవరికో అనుగ్రహిస్తున్నాడు ఈ విధంగా అర్థం చేసుకోవాలా ఓ రీతిగా చెప్పాలంటే హగ్గై జకర్యా సమకాలికులు ఒక కాలానికి చెందిన ఆరవ నెల ఏడవ నెల తొమ్మిదవ నెలలో ప్రభువు హగ్గైతో మాట్లాడుతున్నాడు ఎనిమిదవ నెలల నుంచి అంటే చూడండి ఈ టైం ఎప్పుడు ఓవర్ ల్యాప్ ఉంటది సేవా జీవితంలో ఒక ఒక సేవకుని టైం ఇట్లా ఆరంభం అయి ఎండే టైంకి ఇంకొక సేవని సేవకుని దేవుడు లేపుతాడు మోసే కాలం చూసుకుంటాడు కదా మోసే సేవ జీవితం ముగించే టైంకి యహోశివని లేపిండు యహోశివ సేవ ముగించే టైంకి ఎవరు లేపిండు కాలేబులు లేపిండ కాలేబులు లేపిండు కాలేబు తర్వాత ఇంకోటి లేపిండు అది విధానం మన ప్రభు సేవా జీవితం ముగించే టైంకి శిష్యులను లేపిండు శిష్యుల కాలం ఉదాహరణకి శిష్యుల కాలం ముగించే టైంకి పౌలను లేపేండు పౌలుతో పాటు బర్నాబాని లేపిండు బర్నాబా తర్వాత తిమోతిని లేపేండు దాని తర్వాత శీలని లేపిండు ఇట్లా ఇట్లా టైం అంటైం ఎప్పుడు ఓర్లేకపోతుండే సేవ జీవితంలో మీది నాది కూడా అంతే మీరు బాగా అర్థం చేసుకోండి బ్రదర్ ఎంతమంది సేవకులను లేపండు హైదరాబాద్ లో గొప్ప సేవకులను కొన్ని లక్షలాది ప్రజలని దేవుని సంగించిన వాళ్ళు బ్రదర్ భక్త సింగ్ 1920s నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం సేవ చేసినవాడు ఒక పంజాబీ వాడు ప్రభుని తెలుసుకొని అక్కడెక్కడో ఇంగ్లాండ్ లో ఇంజనీరింగ్ చేసినప్పుడు ఎవరు ఆయనకు ఒక బైబుల్ ఇచ్చినట్ట చదువుకున్నాడంట ప్రభుని నమ్ముకున్నాడు అంతే తల్లినాడు విడిచిపెట్టేసినారు ఎక్కడ లండన్ ఎక్కడ పంజాబు అదంతా విడిచిపెట్టి వచ్చి హైదరాబాద్ సెటిల్ కావడం ఏంటి లో నైన్టీన్ థర్టీస్ ఆయన ఎక్కడ చనిపోయాడు నైన్టీన్ ఎయిటీస్ లోనే చనిపోన్ నైన్టీస్ లో చనిపోయాడు అన్ని సంవత్సరాలు బ్రతికున్నాడు పెద్ద మంత్రి గొప్ప సేవ చేసి ఆయన టైం ముగించే టైంకి అనేకమైన సేవలు బ్రదర్ దినకరణ్ అట్లా మనం ఎప్పుడైనా చూస్తాం ఈ విధానాలు ఒక సేవకుని ఎందుకంటే మనమంతా మానవులం మనమంతా బలహీనం మన కాలం ముగిస్తుంది అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాం కానీ ఆయన పని మట్టుకు ముగించదు ఆయన పని ఎప్పుడు ముగిస్తుంది ఆయన ఈ లోకంలో అడుగు ఆయన పని ముగిస్తుంది ఆయన మనం ముఖాముఖిగా చూసే కాలానికి వచ్చినప్పటికే ఇదంతా ముగిస్తుంది ఎప్పుడైతే ఆయన ఆయన ఈ లోకంలో అడుగు ఇంకా మనము సేవ చేయవలసిన లేదు అవసరం లేదు ఎందుకంటే అది ముగింపు కాలం అంత మట్టం దాన్ని యుగ సమాప్తి చివర్లు కాబట్టి మనం ఈ యొక్క అంచు చివర్లో ఉన్నాం కాబట్టి మన పని మట్టుకు మనం ముగించుకోవాలా మనం కొనసాగించుకోవాలా ఆయన తిరిగి వచ్చేంతవరకు కాబట్టి ఎన్ని నెలలు ఇప్పుడు ఆరు ఏడు తొమ్మిది అంటే మూడు నెలలే సేవ చేసే మీకు అర్థమవుతుందా హగ్గై ప్రవచనాలు ఆయన సేవ చేతము కేవలం మూడు నెలలే దాని తర్వాత జకరియ జకరియది చాలా కాలం ఉంటుంది సేవ అది నేను మీకు వచ్చే వారం నుంచి నేను చూపిస్తాను సరే ఈ రెండవ అధ్యాయాన్ని మనము వచ్చే వరం తిరిగి నేను అనుకున్న బహుశా ఈ రోజు అయిపోతుంది అనుకునే వాక్యము కానీ వచ్చే వరం నేను రెండవ అధ్యాయాన్ని మీకు చూపిస్తాను రెండో అధ్యాయంలో ఆశ్చర్యకరంగా ఏమున్నాయంటే విషయాలు దేవుడు ఎరితిగా ఈ లోకం మీదకి శ్రమ తీసుకురాబోతున్నాడు ఎందుకు తీసుకురాబోతున్నాడు ముఖ్యంగా మొదటి పాయింట్ రెండవ పాయింట్ దేవుని మందిరాన్ని కట్టేవాళ్ళు వాళ్ళ హస్తాలు అపవిత్రమైనవి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది ఈ రోజుకి మనకు కనిపిస్తుంది కళ్ల కల్లారా దేవుని మంద్రాలు కట్టేటోళ్ళు అంతా అపవిత్రంగా జీవిస్తున్నారు మీరు అపవిత్రంగా ఉండి దేవుని మంద్రాన్ని గడితే అది పవిత్రమైపోతుందా ఇప్పుడు పురోహితుడు గాని యాజకుడు గానీ వాడు అపవిత్రుడు ఆ గర్భగుడిలో పోయి పూజ చేస్తే అది పవిత్రమైపోతుందా ఎట్టి కాదు కదా ఆ విషయమే చెప్తున్నాడు రెండవ అధ్యాయంలో మీరు తీర్మానించుకొని బయటకు వచ్చారు యాభై వేల మంది టూరిజం ఎక్స్కర్షన్ పిక్నిక్ పోదామని వచ్చుకున్నారా దేవుని మందిరం గడదామని తీర్మానించుకున్నారు కానీ మీ చేతులు అపవిత్రంతో ఉన్నాయి మీరు ఎట్లా కట్టగలరు దేవుని మందిరాన్ని అని రెండవ అధ్యాయం ఆరంభం అవుతుంది జరుగుతుంది కూడా అంతే అపవిత్ర హస్తలతో అనేకులు దేవుని మందిరాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నారు అవి నిలబడం అవి ఖచ్చితంగా కూలిపోవాల్సింది ఎందుకంటే దేవుడు వాటిని ఆశ్రయించాడు నువ్వు అనొచ్చు వాళ్ళు అపవిత్రమైతే బ్రదర్ మంచిగా దేవుని మంద్రాన్ని గడుతున్నారు కదా అందరి దగ్గర స్థుతించచ్చు కదా అది నువ్వు సమర్థించుకుంటున్నావు దాన్ని సైకాలజీ లాజిక్ రీజనింగ్ అంటాం అవి పనికిరావు దేవుని దృష్టిలో నీ లాజిక్ నీ రీజనింగ్ ఆయన దృష్టిలో ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే వాటికి ఆయన భిన్నంగా ఉన్నాడు నీ లాజిక్ ఆయనకి ఎందుకు వర్తిస్తుంది ఆయన లాజిక్ ని నువ్వు పాటించాలా గాని నీ లాజిక్ అయిన మీద ఆయన స్వీకరిస్తాడా స్వీకరించాడు యుగ సమర్థులు జరుగుతుంది అదే ఇప్పుడు దొంగ లెక్కలు రాసి సేవకుడు వాడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పోతాడు ఆటోలో ఆ బిల్లు పెడతాడు వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్లు రాస్తాడు వాడు ఖర్చు చేసింది వంద రూపాయలే నాలుగు రూపాయలు పెట్ చేసుకున్నాడు తప్పే ముందు రూపాయలు వాడు సేవలో ఖర్చు చేస్తుంది కదా నువ్వు దొంగలాగా లెక్క రెండు రాయాలి ఎందుకంటే అకౌంటెంట్ కాబట్టి ఏం లేదయ్యా ఐదు వందలు రూపాయలు రాసుకో అని చెప్తారు తప్పే నేను సేవ చేస్తున్నా నేనే తీసుకొస్తావు కదా కానుకాలి నువ్వు తీసుకొస్తున్నావు కానుకాలి నీకు ప్రభువు ఇస్తున్నాడు దాన్ని సేవకు వాడుకోవాలని కానీ నువ్వేం చేస్తున్నావు నీ స్వార్థం కొరకు నీ నేను గొప్పవాణ్ణి ఇది నాది కదా మొత్తం అథారిటీ నాది కదా అని నువ్వు విరవీగేవాడివి నువ్వు అరీతిగా రాసుకొని ఇయర్ ఎండింగ్ వచ్చేపటికి ఆడిటింగ్ పోయే లెక్కలు దొంగ లెక్కలు అన్ని దొంగ బిల్స్ పాటిస్తే నీ ప్రభువుంటా నీ మందిరంలో దొంగతనము అబద్ అబద్ద అంటే నాకు అసహ్యం ను అబద్దము ఒక దిక్కు అన్ని అబద్ద రాసి దొంగ లెక్కలు రాసి గంభీరంగా దేవుని వాక్యాన్ని గనపరిచి స్థుతిస్తున్నావు అంటే నిజంగా నీదైన ప్రభు ఉన్నట్టీపల్స్ ఉండడు ఎవ్రీ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మత జీవితంలో జరుగుతుంది ఇదే ప్రపంచమంతట అన్ని దొంగ రాయడమే కాబట్టి ఎట్టిపల్స్ అక్కడ ప్రభు ఉండలేదు ఇక్కడ జరుగుతుంది కూడా అదే కాబట్టి అపవిత్రమైన హస్తాలతో నువ్వు దేని మందలాన్ని కడితే ఆయన నోరు మూసుకొని ఉంటాడా ఉండడు అదే రెండవ అధ్యాయంలో హెచ్చరిస్తాడు అది మన నేను మీకు వచ్చేవారం దీర్ఘంగా చూపిస్తాను దాని తర్వాత ఏం జరిగింది వాళ్ళు పశ్చాత్త పడి క్షమాపణ కోరుకుంటారు వాళ్ళు వాళ్ళ క్షమాపణ కోరుకొని వాళ్ళ అపవిత్రమైన హస్తాలను కడుక్కొని పవిత్రంగా తయారు కావడం ఈ రెండు విషయాలు బాగా అర్థం చేసుకోండి పవిత్రమైన హృదయం పవిత్రమైన హస్తాలు పవిత్రమైన నడవడి ఇవి చాలా ప్రాముఖ్యం సేవా జీవితంలో సరే నేను మీలాగా గొప్ప సేవ నేనేం చేస్తలేను మీరు అనేక ప్రాంతాలపై తిరిగి రకరకాల ఊర్లు తిరిగి సేవ చేస్తారు నేనేమంతా గొప్పగా సేవ చేస్తలేదు కానీ నాకు ఈ విషయం ఒకటి బాగా అర్థమైంది నువ్వు సేవ జీవితంలో పవిత్రమైన హృదయము పరిశుద్ధమైన హృదయము కలిగి జీవించకపోతే అది నిలబడదు ఎవడౌడు తంతండి ఎవడోవడు చంపుతాడు నేను ఎవడో నిన్ను పడుస్తాడు అవి తప్పవు ఎందుకంటే దేవుని ప్రొటెక్షన్ నీకు ఉండదు నువ్వు అపవిత్రతలో ఉంటే నిన్ను ప్రొటెక్ట్ చేయలేడైనా మనం పరిశుద్ధంగా ఉండాలా నువ్వు ఎక్కడ చాలా మంది రకరకాల కథాలు చెప్తావు సరే అవి మనకు అవసరం లేదు నువ్వు ఆయన సేవ జీవితంలో సేవా పొలంలో ఉన్నంత వరకు ఎందుకంటే ఇదిగో తోడెళ్ల మధ్యలకు ఆ అంతేనా గొర్రె చర్మము ధరించిన తోడెళ్ల మధ్యలకు గొర్రెలం పంపిస్తున్నా అంటున్నాడు మీరంతా గొర్రెల సేవ జీవితంలో గొర్రె ఏం అది పోతుంది తోడెళ్ల మధ్యలకి అక్కడ ఎక్కడ తోడలింది అది గొర్రెలాగానే కనిపిస్తుంది తోడెలు కానీ అది లోపల తోడెలు అది ఏ క్షణంలో నీ మీద పడుతుందో నీకు తెలియదు నీకు ప్రొటెక్షన్ అవసరం నువ్వు గుత్త గొర్రెలాగా ఉంటే సరిపోతు అందుకే సత్వంలో వలే పాముల వలే వివేకులయి ఉండేది పౌరముల వల్లే నిష్కలంకుల ఉండే ఆగ్యిచ్చిండు మన వాట జీవించాల నువ్వు గొర్రె గొర్రెలాగానే ఉండిపోతే సరిపోతు మత జీవితంలో గొర్రెలాగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ పట్టబడతారన్న విషయం మనకు దేవుడు మనం చూపిస్తుంది ఇంతకాలం నుంచి కాబట్టి నీ సేవ జీవితంలో నువ్వు కాపాడబడాలంటే పవిత్రమైన హృదయం నీకు చాలా అవసరం నీ తలంపులలో పవిత్రత రావాలా నువ్వు ఆఫీస్కి పోతున్నా ఇంటికి పోతున్నా అనేక ప్రాంతాల్లో పోతున్నా సేవ జీతంలో పోతున్నా నీ మనసుని ఎట్టు పోనీయద్దు అది సంపూర్ణంగా ప్రభులు సమర్పించుకోవాలా ఆయన మతవార్త ఐదవ అధ్యాయుల ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసి మనం అటువంటి అపవిత్రతలో పడద్దు పాపంని అసహించుకోవాలా ఈ లోకంలో ఎట్టి పరిస్థితులు మనము అందులో ఉంటే సేవకు పనికిరాం ఎక్కడొక్కడ తండలు తింటాం ఎవడో కొట్టేసిపోతాడు ఎందుకంటే దేవుడు అపగిస్తాడు అట్లా మనల్ని ఎందుకంటే బుద్ధి చెప్పడం కొరకు అరే నువ్వు అవిత్రంగా ఉన్నావు నేను పరిశుద్ధిని నువ్వు ఎట్లా అపరిశుద్ధంగా ఉంటావు మన ప్రభువు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధి కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా మనలో అపవిత్ర ఉంటాయి ఎట్లా నీ ప్రొటెక్ట్ చేస్తాడు కాబట్టి నీ సేవ జీవితంలో నువ్వు అనేక ప్రాంతాల ఊర్లలో తిరుక్కుంటా ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేయబడాలంటే మటుకు నీకు ఇవి చాలా ప్రాముఖ్యం నీ నడవడిలో పరిశుద్ధత ఉండాలా ప్రతి అడుగు నువ్వేసే విధానంలో పరిశుద్ధత ఉండాలా నీ యొక్క జీవిత విధానం నీ చేతులతో చేసే ప్రతి పనిలో పరిశుద్ధత ఉండాలా దొంగ లెక్కలు రాయద్దు దొంగ బిల్స్ పెట్టొద్దు దొంగ పేపర్లు రాయొద్దు అన్నింటిలో నువ్వు క్లీన్గా ఉండాలా నీట్గా అప్పుడే పర్లోకముందు నేను తండ్రి నిన్ను చూసి బలహ నమ్మకమైన మంచి దాసని పేరిస్తాడు ఇచ్చిన ప్రతి దాంట్లో నువ్వు చిన్న ఇచ్చిన ప్రతి చిన్న దాంట్లో నువ్వు అని నీ గురించి సాక్షిస్తాడని వాక్యం ఉంది ఎన్నిసార్లు మనం చూసినాం అది నీకు ప్రతి నీకు ఇచ్చిన ఇంతే స్కిల్ ఆ స్కిల్ మంచి సాక్ష్యం పొందుకోవాలన్న విషయాన్ని హెచ్చరించండి ప్రభు మన సేవ జీవితం లేకుండాలా కాబట్టి లక్ష నాలుగు మంది నాలుగు వేల మంది ఉన్న మనం సింపుల్ గా ఇంటికి పోయేది కాదు ప్రయాస పడుతూ ఈ గుంపులో ఉండాల ఇక్కడ ఎక్కువ మంది ఉండలేరు కదా ఈ గుంపుల ఈ సేవ జీవితంలో ఎక్కువ మంది ఉండలేరు లక్షల మంది అడవై కూర్చుంటారు చెట్ల కింద సేవలో అక్కడ సున్నాసం ఇది సునీసం కాదు ఇది ఇక్కడ సేవ సున్నాసం కానీ కాదు ఇది నువ్వు వాక్యం ఫస్ట్ పాయింట్ ప్రతి క్షణం నీ నోటి మాట చేత నువ్వు ఉంటావు ఈ వాక్యం చేత నువ్వు ఉంటావు ప్రతి క్షణం అందుకని నేను నిన్ను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా ప్రతి క్షణం నీ ప్రవర్తనని పరిశీలించుకోవాలా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నిన్ను నువ్వు నీ సోదరుతో నువ్వు సమాధాన నీ సోదరుని వాడిని ద్వేషించినా నువ్వు వాడిని ప్రేమించాలా ఇవన్నీ విధనం సేవ జీవితానికి చాలా ప్రాముఖ్యం ఒక పాసాని ద్వేషించి ఇంకొక పాసరిని ప్రేమిస్తావా కానే కదా నువ్వు ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు అందరినీ ప్రేమించాలి నీ శత్రువుని సైతం ప్రేమించమని ఎందుకు చెప్పిండేనా ఎవ్వరు చెప్పలేడు నీ ఆయన ఎందుకు చెప్పిండే అట్లా అది సేవ జీవితం నీ శత్రుని సైతం ప్రేమించినప్పుడు నీ ప్రభు నీతో పాటు ఉంటాడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు అది విధానం కాబట్టి అటువంటి ప్రొటెక్షన్ లో ఉండాలా కాబట్టి లక్ష నాలుగు ఎనభై వేల మందిలో ఉండమంటే విషయం మనం నేర్చుకోవాలా ప్రార్థన జీవితం నాకు చాలా అవసరం ముఖ్యంగా ఈ రోజులలో ఎందుకంటే నిన్న నాకు ఒక బ్రదర్ యూనివర్సిటీలో కలిసి శేఖర్ నువ్వు చెప్పినవు రెండు వారాల క్రితము అనేది కామెంట్ కొట్టబోతుంది ఈ రోజు పొద్దున్న నేను డకన్ క్రానికల్ లా నేను చెప్పిన డకన్ క్యానికల్ ఎప్పుడు రెండు వారాలు లేట్ మా ప్రభు రెండు వారాల ముందే మాకు చూపిస్తున్నాడు అది నాకు బయల్పరచబడినాకనే న్యూస్ పేపర్ లో వస్తుంది ఇది ఇప్పుడు కాదు ఎంతో కాలం నుంచి దేవుడు మాకు చూపిస్తుంది విషయం ఆయన తప్పక చూపిస్తుంటాడు ఆయన చెప్తున్నాడు డగన్ కణికల్ గా రాసిండ్రు వన్ బిలియన్ పీపుల్ చావబోతున్నారంట సెప్టెంబర్ లో వన్ బిలియన్ అంటే లెక్క తెలుసా మీకు ఎంతమందో స్కూల్ డేస్ లెక్క పెట్టింటో యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్స్ టెన్ క్రోర్స్ మిలియన్స్ టెన్ మిలియన్స్ టెన్ బిలియన్స్ అంటే 10 మిలియన్స్ 10 మిలియన్స్ అంటే మీకు తెలిసా ఇండియాలో ఎన్ని ఎంతమంది ఉన్నారు ఇండియాలో వన్ వన్ బిలియన్ చైనాలో వన్ బిలియన్ సో టెన్ మిలియన్స్ పీపుల్ అంటే కనీసం రెండు మూడు దేశాలు క్లీన్ అయిపోతాయి సెప్టెంబర్లో తిరగబోతుంది దాన్ని ఎట్లా బ్లాస్ట్ చేయాలో అందరు ఆలోచిస్తున్నారు దాన్ని దాని మీద పెద్ద పెద్ద న్యూక్లియర్ బాంబ్స్ పంపించి దాన్ని ముక్కలు ముక్కలు చేయాలని అందరూ ఆలోచిస్తున్నారు సరే చాలా భయంతో కూడింది కానీ ఎవరు కూడా ఈ భయాన్ని గ్రహించలేకున్నాడు టీవీ ముందు కూర్చొని ఆ ఎంటర్టైన్మెంట్ జోక్స్ చెప్తుంటే నవ్వు సీరియల్ టీవీ సీరియల్ అవి చూసుకుంటే అందరు టైం పాస్ చేస్తున్నారు నేను క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఎప్పుడు నాన్ క్రిస్టియన్స్ గురించి ఎప్పుడు మాట్లాడను నీకు ఇవన్నీ బయలుపరచబడ్డప్పుడు నువ్వు ఇంకెంత జాగ్రత్తగా ప్రార్ధన ఉండాలి నిర్లక్ష్యమైన జీవితం నిర్లక్ష్యమైన జీవితంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా చిక్కబడుతు సరే ఓటు తెలుసు ఆ మొక్కొచ్చి నీ మీద పడుతుందేమో నీ దేశం మీద వచ్చి పడుతుందేమో అది ఇంత ఫోర్ కిలోమీటర్స్ విత్ అది వచ్చి ముక్కలు ముగలు వాడేసి న్యూక్లియర్ బాంబు వేసి కొడితే అది ముక్కలు ఒక్కొక్క ముక్క కనీసం రెండు మూడు మైళ్ల దూరం ఉందనుకో సైజు అది ఒకటి వచ్చి హైదరాబాద్ వస్తే హైదరాబాద్ రెండు మూడు ముక్కలు అవుతుంది సరే కావాలని నేను ఎప్పుడు లేను ఓలా ముక్క పడినా నేనేం భయపడాను ఎందుకు ఆయన మనల్ని దివరాతంలో కాపాడుతానని వాగ్దనం చేసిండి అక్కడ అన్ని వింతలు జరుగుతాయి ఆకాశమందు సూచనలు అగపడును ఆయనను మీరు భయపడకుండా హెచ్చరించండి ముందుగానే హెచ్చరించండి మీరు అనేకమైన వింతల గురించి వింటర్ ఆకాశాలు జరగబోతున్నాయని రెండు వేల సంవత్సరం క్రితం చెప్పిడు ఆయన అది నేను చదివిన కాబట్టి నాకు దృఢమైన నిశ్చయిత ఉంది నేను భయపడద్దు ఏమన్నా కానీ నేను భయపడద్దు ఎందుకంటే ఆయనలో నేను కాపాడబడ్డవాడిని సురక్షితంగా ఆయనలో ఉంటాను సరే నీ మీద వచ్చి పడితే నేను అందరు పోతాం కానీ ఆయన సన్నలు తీరుతాం మనం భయపడడానికి వీల్లేదు ఆ భయంలో చెప్తుంటే భయంతో చెప్తుండ్రు వన్ పాయింట్ బిలియన్ వన్ పాయింట్ బిలియన్ పీపుల్ అంటే దగ్గర దగ్గర చైనా ప్లస్ కొంతం ఇండియా అనుకో చైనా 1.2 వన్ పాయింట్ టూ బిలియన్ మన దగ్గర వన్ బిలియన్ సో వన్ పాయింట్ సిక్స్ బిలియన్ అంటే దగ్గర దగ్గర వన్ అండ్ ఆఫ్ చైనా అంటే చైనా ప్లస్ ఆఫ్ ఇండియా అంత పాపులేషన్ క్లీన్ అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్ నుంచి వాతావరణం అంతా తారుమార్ అవుతుంది అనేసి చాలా చెప్తున్నారు న్యూస్ కల్లో సరే ఈ కామెడీ సీరియల్స్ కి డ్రామా ఫ్యామిలీ డ్రామాస్ ఈ సీరియల్స్ ఎపిసోడ్స్ లాగా చూస్తుంటారు కాబట్టి మనుషులకి నిర్లక్ష్యమైన జీవితం వాళ్ళకి తెలియదు నీ మీదికి పెద్ద ఉపద్రవం రాబోతుంది అని ఎవరు చెప్పడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పెడితే చాలా మంది దానికి అంటుకొని చూస్తుంటారు గంటలు గంటలు గానీ పెద్ద బాంబ రాబోతుంది పెద్ద న్యూక్లియర్ బాంబ్ పడబోతుంది అంటే ఎవరు న్యూస్ ఇంట్రెస్ట్ ఉండదు ఈ లోకం అట్లా ఎంటర్టైన్మెంట్ కి బానిసలైపోయింది కానీ మనం అట్లాంటి ఎంటర్టైన్మెంట్ నేను చూడను పిచ్చి పిచ్చి సీరియల్స్ టీవీ ప్రోగ్రామ్స్ నేను టీవీ ప్రోగ్రామ్స్ చూడాను ఎందుకంటే అవన్నీ నేను మభ్య పెడుతున్నాయి కానీ మన ప్రభు ఎప్పుడు మబ్బపెట్టాడు మనల్ని ఎప్పుడు స్థిరపరుస్తాడు సిద్ధపరస్తా అంటాడు రాబో ఉపద్రవం నుంచి మీరు ఎట్లా తప్పించుకోవాలా అన్న మార్గాలు చూపించే సేవ జీవితం మన ప్రభు మనకు చూపించింది కాబట్టి నువ్వు వీటిని జాగ్రత్తగా పరిశీలించాలా సిద్ధపడాలా ఒకవేళ అందరు చచ్చిపోయి నువ్వు ఒక్కరిని అనుకో ఎట్లా ఎట్లా తింటావు అది కూడా జ్ఞానం నీకు అవసరం ఒకవేళ ఆ బాంబు అదొక్కొచ్చి పడింది అనుకో నువ్వు ఉండే స్థలంలో పడద్దు ప్రార్థన చేస్తున్నా నేను కూడా వాళ్ళ పడింది అనుకో మొత్తం కాలిపోతుంది ఫుడ్ అంతా కాలిపోతుంది నువ్వు అప్పుడు ఏం తింటావు నీ పిల్లలకి ఏం తిండి మెడిసిన్స్ అన్ని గాలిపోతాయి ఫార్మసిటికల్ కంపెనీస్ అన్ని గాలిపోయినాయి మందులు ఉండవు ఏం మందులు తింటావు లాజిక్ ఉపయోగిస్తావు అక్కడ ఏ ఆహారం తినాలి ఆ టైంలో అన్న జ్ఞానం నీకు అవసరం ఆ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అన్న విషయం కూడా నీకు అవసరం కాబట్టి అటువంటి జ్ఞానం కూడా మనకు చాలా అవసరం ఉంటున్న ఈ కాల స్థితిని బట్టి చూస్తే కాబట్టి అటువంటి జ్ఞానం ప్రభు మనకు అనుకరించాలని ప్రార్థన చేస్తాం పరుషు తరగు దేవ వలనాలను మీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు లక్షా నలభై నాలుగు వేల మంది నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు అన్న విషయాన్ని మీరు మాకు హెచ్చరించినారు దీవుని మందిరాన్ని కట్టడానికి తీర్మానించుకొని యాభై వేల మంది బబులను దేశాన్ని విడిచిపెట్టి ఇస్టాల్ దేశానికి వచ్చినారు కానీ మందిరం కట్టాల్సింది పోయి సొంత ఇండ్లు కట్టుకున్నారు డబ్బులన్నీ వృధా చేసుకున్నారు తినడానికి తిండిలేదు మాకెందుకింత భయంకరమైన స్థితి ఏర్పడింది మా ఆర్థిక స్థితి ఎందుకింత దిగజారిపోయింది అని ఏడుస్తున్నారు చేతి చేసుకుని ఏడ్చే గుణగణమే క్రైస్తవ జీవితంలో కనిపిస్తుంది ప్రభా ఈరోజు మీ మందిరాన్ని కట్టలేదు కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితి దిగజారిపోయింది ఆ విషయం మాకు అర్థం చేసినారు ఈరోజు మీరు కానీ మేము అక్కడ ఉండడానికి వీల్లేదు ప్రభావ మేము మీ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మీరు మా పనిలో నిమగ్నమై ఉంటారు మీరు ముందుగానే వాగ్దానం వాగ్దానం ఆయన నీతి రాజ్యాన్ని మొదట వెతుకుడి తక్కినవన్నీ మీరు అనుగ్రహిస్తున్నారు మీకేం అవసరమో పనులకు ముందు తండ్రికి అన్ని తెలుసు అవును ప్రభా ప్రతి దినము మీరు మా యొక్క అవసరతను తీరుస్తూనే ఉన్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలి భయంకరమైన కాలంలో మేము ఇప్పుడు జీవిస్తున్నాం ప్రవ్వా ఎంత తలంలో ఈ కాలం ముగిస్తుందో ఎవరికి తెలియదు కడు రెప్పపాటున ముగించే టైంకి కూడా మేము సిద్ధమవుతున్నాం కానీ మేము దేని విషయంలో భయపడడం దేని విషయంలో చింతించం మీ అందరి నిరీక్షణ కలిగి ధైర్యంగా మేము ముందు పోవాలా ప్రవ్వా ఎంతో మంది శ్రమలుగా శ్రమల పాలు మేము ఆదరించాలా పరామర్శించాలా అటువంటి సేవ కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు నాయన మేము నిర్లక్ష్యంగా ఉండకుండా వీల్లేదు ప్రవ్వ దివార రాత్రంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలా కొన్ని గంటలు మేము ప్రార్థనలో సమయం గడపాలా ప్రవ్వ ఈ మనుషుల సమయాన్ని దొంగలిస్తుండేవాడు కంప్యూటర్స్ టీవీల ముందు మొబైల్ ఫోన్ల మీద పెట్టినంత టైం కూడా మీ సన్నిధిలో పెట్టలేకపోతున్నారు ఈ లోకంలో ఎక్కువ టైం పెడుతున్నారు కానీ ఎవరు కూడా మీ వాక్య ధ్యానంలో పెట్టలేకపోతున్నారు ప్రార్థనా ధ్యానంలో పెట్టలేకపోతున్నారు ప్రవ్వ మీరు మమ్మల్ని హెచ్చరించింది రోజు మేము ఆ రీతి ఉండడానికి వీల్లేదని మేము ధీమాగా ఉండడానికి వెళ్లేదు ప్రవ్వ మమ్మల్ని మీరు ముద్రించి ఏర్పరచుకున్నారు లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులో అనేసి మేము ధీమాగా ఉండడానికి వీళ్లేదు ఆయన మీందు మేము భయభక్తులు కలిగి జీవించాలా రోషం కలిగి పౌరుషం కలిగి ఈ పనిని మేము కొనసాగించుకోవాలా మందిరం వచ్చిండేదే అయిన గానీ మేము దుఃఖపడేది వీల్లేదు ప్రవ్వా ఈ లోకంలో పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుంటున్నారు బిల్డింగ్స్ కానీ మేము అటువంటి మందిరాల పట్ల ఆసక్తి చూపిస్తలేం మేము ఈరోజు తీర్మానించుకుంటున్నాం ప్రవ్వ మేము ఎప్పుడు కూడా అటువంటి పని చేయం మనుషుల హస్తాల చేత నిర్మించని పని ఆ మందిరం కొరకు మేము ప్రయాసపడుతున్నాం అది మీ మందిరం మీరే కట్టాలా మేమందిరం జాగ్రత్తగా పరిశుద్ధతతో అటువంటి పనిని మేము కొనసాగించుకోవాలా అపవిత్రమైన హస్తాలతో మేం మందిరం కట్టడానికి వీల్లేదు ప్రవ్వా మమ్మల్ని పరిశుద్ధ పరచమంతా ఆర్థిస్తున్నాం మా పాపములు క్షమించి మీ బిల్లలుగా స్వీకరించి మరోసారి మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా జీవించలాగా చేపడానికి మేము ఎటువంటి పాపము తప్పు ధనం చేయకుండానైనా జాగ్రత్తగా సేవల ముందు పోలగ చెప్పడండి దివరాత్రులు మీరు కాచి కాపాడుతున్నారు కంటికి రెప్పలాగా మేము పరిశుద్ధంగా జీవిస్తేనే మీరు అది కాపాడగలరు మీ యొక్క వాక్యమే మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది కాబట్టి మీ వాక్యం పట్ల ప్రేమ ఆసక్తి మాకు పుట్టించండి మీ కొరకు జీవించే బిళ్ళలుగా తయారు చేసి మమ్మల్ని అందరినీ మీరు రాక వరుస పరుచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె